రెండు వందల ముప్పై ఎనిమిది ఆసలు చెరుచకు మీ ఆ సుద్దులే ఈ శుద్ధులు అచ్యుత అలవాటే తొల్లే నీకు నచ్చ్యుత అలుగము నీతో ఇంకా అచ్యుత అలయకుమింక నీవు అచ్యుత నిన్ను నలమి పట్టెగాని అత్యుత ఆలసించ పని లేదు ఆలి మగని సంధి అచ్యుత అవులే నీ విట్టే అచ్యుత ఆలించి మమ్మేలివి అచ్యుత అసము దించకుమింక అచ్యుత అసురుసురై చిక్కితి మచ్యుత అసలు చమటగూడి యచ్యుత రతి యసు శ్రీ వెంకటాత్రియచ్యుత